ప్రత్యం ప్రభా పరిశుద్ధ వేసే ఆ కృప మైడ మీకు వందనాలు ప్రభా ఈ క్రీస్తున్నాము బట్టి రజ మేము ప్రభా వాళ్ళ ఆన్లైన్ ప్రార్థనలు కూడి ఉండంగా స్కైప్ లో రాన బిడ్డల త్వరగా మీరు రప్పించండి ప్రభా వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడండి పాటల ద్వారా మీరు మైంపొందండి ప్రభా మీ కృప చేత మీ యొక్క కనికరం చేత ప్రభా అందరిపైన మీ యొక్క ఆత్మను గుమ్మరించి ఈ అంత్య ప్రభా అందరినీ మీ సేవకై వాడుకొని దేవ మీ రాజ్య స్థాపన కొరకై దేవ ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాలను తీర్మానం తీసుకొని ముందుకు నడిచే బిడ్డలుగా పల్లెక జ్ఞానం చేత నడిపించమని ప్రార్థన చేస్తున్నాం మన మధ్యలో ఫస్ట్ పెదరో ఒక పాట పాడుతుంది దేవునా నా ప్రాణ ప్రియుడా అర్పితున్న హృదయార్పణ విరిగి నలి గి నాత్మాతోను హృదయా పూర్వాధనా సత్యముగా విరి గి నలి గినాను హృదయా పూర్వా రాధనా సత్యముగా ना प्रियुडा ियुड़ाई सुराज अर्पं नू नारदयापना अद्भुतकुड़ोचना आश्चर्यसम प्रभु अद्भुतकुड़ोचना ఆశ్చర్య సామానా ప్రభువా బలవంతుడా బహు ప్రియుడా మానోహరుడా మహిమారజా స్తూతించేదన్ బలవంతుడా బహు మానోహరుడా మహిమారాజా స్తు నా ప్రాణ ప్రియుడా యేసుజ అర్పింతోను నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మాతోను హృదయ పూర్వాక ఆరాధనాతో సత్యముగా విరిగి నలిగిన హృదయా పూర్వాధనాతో సత్యముగా నా ప్రియుడా ప్రాణప్రియుడా అర్పింతుూనాదయార్పణ విమోచనాగా మూలతో సౌందర్య ప్రేమాస్తులతో విమోచనాగా సౌందర్య ప్రేమాస్తులతో నమస్కరించీ ఆరాధితుర్షితు నో నే పాడేదను నా నభువా నమస్కరించి ఆరాధితును హర్షింతును నే పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు సూరాజ అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన హృదయా పూర్వా రాధనాతో సత్యముగా గర్భమునాటిన బిడ్డను కరుణిపకాలీ మరచునా గర్భమునాటిన బిడ్డను కరుణింపకాల్లి మరచునా మరచినగాని నీ వెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా మరచినగాని నీ వెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా ఏ రాజ అర్పించును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మాతోను హృదయా పూర్వాక ఆరాధనాతో సత్యముగా విరిగి నలి గి నాత్మాతోను హృదయా పూర్వాధనా సత్యముగా నా ప్రియుడా ప్రియురాజా అర్పిన్ూనా హృదయార్పణ నీ నీతి నీ నీ రక్షణను నా పేదవులు ప్రకటించును నీ నీతి నీ నీ రక్షణను నా పేదవులు ప్రకటించును కృతజ్ఞతాస్తు తుల నీ ప్రేమను నే వివరింతును విమోచక కృతజ్ఞతాస్తు తోడా నీ ప్రేమను నే వివరిును విమోచకా నా ప్రాణ ప్రియుడా ఏ సురాజా అర్పితును నా హృదయార్పణ విరిగినలిగిన ఆత్మతును హృదయా పూర్వాక ఆరాధనాతో సత్యముగా నా ప్రాణప్రీయుడా సురాజా అర్పింతు నా హృదయార్పణ వాగ్దానములు నాలో నెరవేరన్ విమోచించి నా కిచీతివే వాగ్దానములు నాలో నెరవేరన్ విమోచించి నాకి చీతివే పాడేదను ప్రాహింతును హల్లే హల్లే హల్లే పాడేదను ప్రాహింతును హల్లే హల్లే అల్లే నా ప్రాణ ప్రియుడా ఏ రాజ అర్పితు నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతును హృదయా పూర్వాక ఆరాధనాతో సత్యముగా విరిగినలిగిన ఆత్మతును హృదయా పూర్వకారాధనాతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా ఏ సూరాజ నా హృదయార్పణ అలా థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజరాట్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజరాట్ దేవుని వాక్యం ధ్యానించక ముందు మనం చిన్నగా ప్రార్థన చేసి దేవుని వాక్యం ధ్యానిద్దాం సూత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి వందాలిసయ్య అబ్రహామి సాకి యాకబుల గొప్ప దేవ కృపమయడానికి వన్నాలిసయ్య ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నారు నైనా మమ్మల్ని సజీవులకు నిలబెట్టుకున్నారు తండ్రి దీవారాత్ములు కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగ్రహించేందుకు నీకే స్థుతులు సోతాలు అర్పించుకున్న గొప్ప దేవా యొక్క మధ్య కానే సమయంలో ప్రభా మీ వాక్యం మీద ధ్యానించడం మీ సందికి ఇష్టం ప్రవ ఈ యొక్క నీకే వందాలు ఇస్తాయా నీకే కృతజ్ఞతలైన సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహేశ్వరం ఈ గా యుగంలో నీకే కలుగునిగా ఆలయ అయినా మీ వాక్యం ధ్యానిస్తుందిగా ప్రభావ మీరు మాతో మాట్లాడండి సంపూర్ణములు మీ కంట్రోల్ తీసుకుని ప్రభావ మీకు పశుగాత్మ మీద సమర్పించుకోవడమేనా మీ ఆత్మధర్మములను నడిపించమని ప్రార్థిష్టమైన నా తల్లి మా తలంపులు మా సమస్తం కొట్టి మీ తలంపులతో నింపండి మీ సమర్థవంతమైన వాకు మాలించి రావాలా ప్రభావ మీ నూతన అభిషేకంతో నింపి ప్రభ మా హృదయంలో మీరుని మాతో మాట్లాడడం మాపొందుమని నామమున ప్రాదిష్టం తండ్రి ఐ మీన్ మనము కొన్ని వారాల నుంచి ఒక వాక్యాన్ని అలలియ బ్రదర్ నా వాయిస్ ఓకే కదా ఓకే మనం కొన్ని వారాల నుంచి ఒక వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఏసు ప్రభు గురించి ఆయన చలలో పోయిన వాళ్ళకి ఏం ఇచ్చినాడు విషయాలు మనం చూసినాము తర్వాత ఈ రోజు కొన్ని వాక్యాలను దానికి సంబంధించిన వాక్యాలు మనం చూద్దాం ఎందుకంటే ఆయన ఎలాంటి బహుమానాలు ఇచ్చిండు అనే విషయం మనం అర్థం చేసుకోవాలా నేను అక్కడ బహుమానాలు అన్నప్పుడు చాలా విధాలుగా మనం చూస్తాం కదా ఒకరు ఇల్లు బహుమానం ఇస్తారు కొంతమంది కారు బహుమానం ఇస్తారు కొంతమంది వస్తువులు బహుమానంగా ఇస్తారు ఎన్నెన్నో బహుమానంగా ఇస్తారు కానీ అసలైన బహుమానం తేదీ సంబంధించింది అది ఎందుకు మనం ఇవ్వాలా ఆయన ఇచ్చిన బహుమానం ఏంది మన ఆ బహుమానము మనం పొందుకున్నప్పుడు మనం ఎలాంటి బహుమానాలు మనుషులకు ఇవ్వగలుగుతున్నాం ఇవ్వాలా అనే విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఎందుకు ఆ రీతిగా ఆ చెరలోనికి పోయిండు ఆయన ఎందుకు వాళ్ళ ఆత్మలో దగ్గరికి వెళ్ళిపోయి నశించిపోయి ఆత్మ దగ్గరికి అన్నప్పుడు ఆయన రక్తంలోనే పాప క్షమాపణ ఏసు ప్రభు రక్తంలోనే పాప క్షమాపణ పాపం పోవాలంటే గొర్రెల రక్తం కాదు కోడల రక్తం కాదు పరిశుద్ధిని రక్తం అది పోవాలా కానీ పాత నిబంధన కాలంలో బలులు పాపాన్ని కప్పిగుచ్చింది కానీ అది సంపూర్ణంగా తీయలే కానీ ఏసు ప్రభు రావాలా మెస్సయ్య పుట్టాలా ఈ లోకంలో జన్మించాలా ఆయన పాపంలో ఉన్న వాళ్ళందరినీ విమోచించాలా అనేది ఒక ప్రవచనం తన పరిశుద్ధుల ప్రవక్తల ద్వారా దేవుడు అనాది కాలం నుంచే ఆయన ప్రవశింపజేసిండు కాబట్టి ఆ ప్రవచనం యుక్త కాలం ముందు నెరవేరినట్టు చూస్తాం కానీ ఇంకా కొన్ని ప్రవచనాలు నెరవేరలే కానీ ఆ ప్రవచనాలు వాళ్ళు ప్రవశించారు మన కాలానికి కాబట్టి ఆ ప్రవచనం తీసుకొని మనము ఈ కాలానికి మనం ఏ రీతిగా వాటిని ప్రకటించాలా ఏ రీతిగా వాళ్ళని మన ప్రభు సన్నిధికి నడిపించాలా ఎలాంటి బహుమానాలు మనకి ఇవ్వాలా అనేది ఆశ్చర్యకరంగా నాకు అనిపిస్తుంది అంటే ఆయన ఎలాంటి బహుమానాలు ఇచ్చిండు అన్నప్పుడు ఎన్నో ఉన్నాయి అది ఈ లోకపరానికి ఆయన ఆత్మీయ జీతానికి చాలా భిన్నంగా ఉంటాయి ఈ లోకస్తులు బహుమానం ఒక గిఫ్ట్ అంటే ఏమో ఇస్తూ ఉంటారు కానీ రక్షణ బొందనాల గురించి మాట్లాడుతున్నా ఈ లోకపరమైన గిఫ్ట్లు ఉంటాయి కానీ రక్షణ బొందిన వాళ్ళు ఎలాంటి గిఫ్ట్ ఇస్తున్నారు చాలా మంది మ్యారేజ్ డే వచ్చినప్పుడు వాక్యాల గిఫ్ట్ గా ఇస్తారు కొంతమంది వాళ్ళకి అవసరమైన సామాగ్రి ఇంటికి ఏదైనా అవసరం ఉందా కిచెన్ సంబంధించింది ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రానిక్ గ్యాడ్యుయెట్స్ అన్నీ ఇస్తూ ఉంటారు కానీ మంచిదే కదా అవి కూడా మంచిదే కానీ అది అది ఈ లోకపరంగా అంటే ఇవన్నీ మనకు అవసరం కాబట్టి కానీ అసలైంది ఏంది ఆత్మకు ఎవరి ఆత్మకు సంబంధించిన బహుమానాలు ఎవరన్నా ఇస్తున్నారా అది అసలైనది శరీరానికి కావాల్సిన బహుమానాలు ఇస్తున్న మంచిదే అన్ని దేవుడు ఇస్తున్నాడు అది దేవుని ప్రేరేపణ చేతనే కలుగుతున్నాయి మనకి ఎవరన్నా ఒక గిఫ్ట్ ఇచ్చారంటే ఖచ్చితంగా కృపనే కదా ఆయన పర్మిట్ చేయకపోతే ఎవరు మనకి ఏమి ఇవ్వరు కానీ అస్థలైన బహుమానం ఏంది అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు అది ఆత్మకు సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు అని నేను సంపూర్ణ నేను అర్థం చేసుకున్నా ఏంది అన్నప్పుడు చూడండి ఎంతోమంది మనకు తెలుసు కదా ఒక విధంగా నాకు ఈ వాక్యం ఏమనిపిస్తుందంటే ఇది మెలిపిసేదు క్రమానికి సంబంధించిన వాక్యం క్రమంలో ఆయన బహుమానాలు ఇచ్చింది కదా ఎంతో మందికి బహుమానాలు ఇచ్చింది అబ్రహం కూడా ఇచ్చిన బహుమానాలు కదా మెలిపిసేదు క్రమం అనేది మనకు తెలుసు మన గ్రూప్ దేవుడు మనకు అవి బయలుపరిచేయండి కేబీపీఎం గ్రూప్ కాబట్టి మనకే బయలుపరిచిన దేవుడు అందరికీ బయలుపరుస్తున్నారు కానీ అంత డీటెయిల్ గా అంత లోతుమైన సత్యము వాక్యము మన ఎక్కడ మనం వినలే ఒకసారి చెప్పిరేమో మనకు తెలియదు కానీ దేవుడు మటుకు మనకు అవన్నీ మనకు అనుగ్రహిస్తున్నారు ఆయన ఇచ్చిన బహుమానాలు శరీర సంబంధమైన బహుమానం కాదు అది ఆత్మకు సంబంధించిన బహుమానం ఏంది అన్నప్పుడు చూడండి మనుషులు విధంగా అర్థం చేసుకున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా చూడండి ఒక ఒకదాని ఒక విషయం కొన్ని కొన్ని చూసినాక మనం ముందుకు వెళ్ళిపోదాం మొట్టమొదటి ఏంటంటే ప్రతి ఒక్కరిని సంరక్షించాలంట ప్రతి ఒక్కరిని రక్ష రక్షణలోకి నడిపించాల సంరక్షించడం అంటే వాడికి ఆ సంరక్షించడం అంటే ఏంటంటే వాడిని వాటన్నిటి నుంచి విడదల ఈ లోకపరమైన జీవితం కావచ్చు వాటన్నిటి నుంచి విడదల కొంత వాళ్ళని మొదటి బహుమానం మనం ఏమి ఇస్తాను అంటే చూడండి ఈ లోకపరమైన బహుమానాలకి ఆత్మీయమైన బహుమానాలకు ఎంత తేడవని చూడండి చూడండి ఎవరన్నా బహుమానం రిస్తాడు ఎవరన్నా ఏదన్నా ఇస్తాడు కానీ డబ్బులు ఇస్తాడు ఏదన్నా ఇస్తాడు కానీ నిన్ను రక్షించాలనే బహుమానం ఎవరైనా ఇచ్చిండ ఆ సృష్టిలో ఏ ప్రభుత్వం ఎవరు ఇవ్వలే బ్రదర్ నిన్ను నిన్ను రక్షణ బ్రదర్ అదే బ్రదర్ నీకు బహుమానం అంటే వారికి ఏమనిపిస్తుంది వెరితనం అనిపిస్తుంది కదా చూడండి ఈ లోకపు విధ రక్షించేవాడికి దేవుని శిల్వ్ ఆ రక్షింపబడిన వాడికి రక్షించేవాడికి ఎట్లా ఉంది రక్ష రక్షింపబడిన వాడికి వెరితనం ఉంది రక్షించబడికి దేవుని శక్తి లాగా కాబట్టి బ్రదర్ నిన్ను నీకు దేవుని వాక్యం ప్రకటిస్తావే దేవుని యొక్క విధానాన్ని అదే పేద నీకు గిఫ్ట్ అంటే వాళ్ళు ఏమంటారు ఇది మాకు తెలిసంటారు వాళ్ళు వాక్యం నాకు గిఫ్ట్ ఇచ్చేది ఏంటో వాక్యం గిఫ్ట్ ఇస్తున్నాం కరెక్టే దాని ఇంటర్ప్రిటేషన్ అది అందులో ఆత్మీయ సత్యం అది కదా మనం ఇవ్వాల్సిన నష్టలేని గిఫ్ట్ అంటే కాబట్టి అది మన మనుషులకు ఇవ్వాలా అనే విషయం చెప్తున్నావు అదే అందరినీ సంరక్షించడం ఒకటి తర్వాత చూడండి ఇంకొక వి ఇంకొక విధానం ఏంటంటే ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది చాలా కష్టతరంగా ఉంటుంది ఇది ఏంటంటే ఆ మన చేతులతో ఇతర బాధలు భరించాలంట చూడండి బాధలను తీసుకోవాలంట వాళ్ళ బాధల్ని మనం తీసుకోవాలంట అదే గిఫ్ట్ అంట ఆశ్చర్యంగా ఉంది కదా చూడండి మన వాళ్ళ బాధలు మనం తీసుకుంటే వాళ్ళ బాధలు మనం తీసుకుంటే వాళ్ళే మనం వాళ్ళకి ఇచ్చేది ఏంటి చూడండి అది ఒక గిఫ్ట్ లాగా ఉంది ఒక బహుమానం లాగా ఉంది చూడండి తర్వాత చూడండి వాళ్ళ బాధలు మనం తీసుకుంటే అది ఒక బహుమానం అంట మనం వాళ్ళకి ఇవ్వ ఇవ్వాల్సింది ఇది ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చూడండి తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా ఉన్నాయి కానీ కొన్ని నేను చెప్తాను బహుమతి ఇవ్వాలంటే నువ్వు సాహసం చేయాలా అంటే సాక్రిఫైస్ చేసుకోవాలా సాక్రిఫైస్ అంటే ఆ పదం నాకు అర్థం అంటే సాక్రిఫైస్ అంటే త్యాగం చేసుకోవటం అనుకుంటా నాకు తెలిసి ఉండొచ్చు అట్లని కాబట్టి ఆ ఇంగ్లీష్ పాదాలు మన ఇన్నవే అది అంత అర్థంగా కొన్ని అర్థమైతే కొన్ని అర్థం కావు కాబట్టి సాహసం చేయాలంట నువ్వు ఒక బహుమానం ఇతరులకు ఇవ్వాలంటే సాహసం చేయటం అంటే ఏం చెప్పండి సాహసం చేయటం అంటే ఏదో సాధించాలనే కదా సాహసం చేయటం అంటే ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలనుకో నువ్వు ఇంటికి పోతావు గిఫ్ట్ కొంటాం ఒక షాప్లో చేసి వాళ్ళు ఇంటికి వస్తావు థ్యాంక్స్ అంత అయిపోద్ది కానీ బహుమతి ఇవ్వాలంటే నువ్వు సాహసం చేయాలంట మరి ఏంది అది ఏంది సాహసం అంటే సాహసం అంటే సాహసం ఏదో సాధించాలా అనేది సాహసం చేయటం అంటే ఇది ఎంత సాహసం చేసి దాన్ని సాధించుడు అని చెప్తూ ఉంటారు కదా కాబట్టి సాహసం చేయాలంట బహుమానం ఇవ్వాలంటే చూడండి ఇవన్నీ ఏందనేది నేను చెప్తాను మీకు తర్వాత సాహసం చేయటం ఒకటి సాహసం చేయటం ఒకటి సాహసం కాదు అది కూడా బహుమానమే కానీ సాహసం చేయటం అంటే చూడండి బహుమానం అంటే ఎంత కష్టతరమైంది చాలా మంది బహుమానం అంటే ఈజీగా చెప్పేస్తారు కానీ దేవుడు మనకు చూపిస్తున్నాడు అది ఎంతో సాహసం సాహసం చేయాలని కదా ఒక నిధిని కొట్టాలంటే నువ్వు దాంతో సాహసం చేయాలా ఆ నిధిని తీసుకోవాలంటే అంత ఈజీగా వస్తుందా బయటికి సాహసం చేయాలా దాని లోపలికి బోమాలు ఎక్కువ ఉంటుంది అది ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎన్నో దుష్ట శక్తులు వస్తాయి నీ మీదకి అన్నిటి జయించి దాన్ని పట్టుకొని తీసుకొని రావాలంటే అంత ఈజీ కాదు కదా సాహసం చేయటం అంటే కాబట్టి తర్వాత ఒక నాయకులాగా నువ్వు ఉండాలా అంటే ఒక లీడర్ లాగా నువ్వు ఉండాలా వాళ్ళకి గిఫ్ట్ అంటే ఏంటంటే ఒక లీడర్ లాగా ఉన్నంటే ఏతురు చెప్తాడు మందకు మాదిరిగా ఉండమంటాడు అక్కడ మీరే కాపర్లని మీరే గ్రేట్ అని చెప్పుకోకుండా వాళ్ళకు మాదిరిగా ఉండమన్నాడు మనం అట్లా అది ఆత్మీయమైన విధానం నాయకుడుగా ఉన్నవంటే నేను లీడర్ నేను అనేది కాదు అది శారీరకమైంది ఆ రీతిగా అర్థం చేసుకుంటారు మనుషులు నేను నాయకుడు నేను లీడర్షిప్ నాకు ఉందని కాదు అది లీడర్షిప్ అనేది ఆత్మీయమైంది అది అందరికి ఒకటే అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ కానీ తర్వాత ఇంకొక విధానం ఏంటంటే కేకలు వేయడం కేకలు వేయడం చూడండి ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే కేకలు ఎప్పుడు వేస్తున్నావు ఎక్కడ వేస్తున్న కేకలు ఈ లోకంలో కేకలు వేస్తాయి కానీ మనం వేసే కేకలు ఏంటంటే ఆత్మీయమైన విధానం కదా ప్రతిదీ ఆత్మీయంగానే మనం చూస్తున్నాం కదా ఇవన్నీ ఆత్మీయమైనవి కేకలు వేయటం అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడం గిఫ్ట్ అది అది బహుమానం చూడండి బైబుల్ ఆత్మీయమైన బైబుల్ ఏం చెప్తాం దేవుని యొక్క ఆత్మీయమైన దేవుడి ఇచ్చిన బహుమానం ఏంది ఈ లోకాదిపరమైన బహుమానం రెండు అర్థం కావాలి మనకి ఈ లోకాదిపరమైన బహుమానం శరీరానికి సంబంధించింది అసలైన బహుమానం ఏంటంటే ఆత్మకు సంబంధించింది కాబట్టి ఇప్పుడు ఈ రోజు మనం ఆత్మకు సంబంధించిన బహుమానాన్ని ఇస్తున్నామా లేకుంటే శరీరానికి సంబంధించిన బహుమానాలు ఇస్తున్నామా కానీ రెండు ఇవ్వాలా మనం కదా వాటి శరీరానికి సంబంధించిన కూడా మనం ఇవ్వాలా ఎందుకంటే దేవుని విధానం అది తర్వాత చూడండి ఇది ఇచ్చి అది ఇవ్వకపోయినా కష్టమే అది ఇచ్చి ఇది ఇవ్వకపోయినా కష్టమే కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకునేది సాహసం చేయటం కదా త్యాగం చేసుకోవడం సాక్రిఫైస్ చేసుకోవటం కదా మనుషుల్ని సంరక్షించడం అంటే అంత ఈజీ కాదు కదా ఏస్ ప్రభు ఇవన్నీ మన ప్రభులో ఉన్నాయా లేదా గుణగాణాలన్నీ చూడండి ఆయన ఎలాంటి బహుమానం అర్థం చేసుకోవాలి మనం కానీ లాస్ట్ మూడు వారాలు అర్థం కాలేదు ప్రభ బహుమానం ఇచ్చిన ఉంది కానీ బహుమానం ప్రభ అంటే దేవుడు చూపించిండు ఆయన మాట్లాడే దేవుడు కదా కష్టపడి మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు మనకు అందరికీ ఇస్తాడు కదా విశేషమైన విషయాలు మనం అందరి ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు కదా చూడండి తర్వాత యజమానుడిగా నువ్వు ఉండాలంట చూడండి యజమాను అంటే ఎవరు ఒక ఇంటి యజమానుడు అనుకోండి ఆ యజమాను అంటే ఎట్టుండాలా యజమాను అంటే ఇంటి బాగోగులు అన్నీ చూసుకోవాలా చూడండి ఎంతో భారంతో కూడింది కదా కానీ వాళ్ళకి అన్ని ఇవ్వాలా అన్ని ఇవ్వాలా అది యజమానుడు అన్నట్టు కాబట్టి బహుమానం ఇవ్వడం అంటే ఎలాంటి బహుమానాలు ఇచ్చిండు అనేది అర్థమైపోతే ఇవన్నీ ఏసు ఉన్నాయి మన ప్రభులు ఉన్నాయి ఇవన్నీ ఆయన ఇచ్చిందా లేదా అప్పు నాకు అర్థమైంది పేతులకు అర్థం కాలేది పేతురు ఇంట్రడక్షన్ ఇచ్చిన కానీ ఇంటర్ప్రిటేషన్ అవులు ఇచ్చిన అక్కడ ఎన్నో వస్తువులు ఇచ్చినది కాబట్టి అక్కడి నుంచి వస్తువులు ఇచ్చినన్నప్పుడు ఆయన వస్తువులు ఇచ్చినని చెప్పేసి ఆయన రాసేసేడు కానీ ఏమి ఇచ్చిన అనేది మనం అక్కడి నుంచి మనం ఎత్తుకున్నప్పుడే అది మనం మనం సాధించగలం అంటే మనం షేదించాల అంటే వాటన్నిటిని మనం పరిశీలించి దేవు నుంచి పొందుకోవాలి మనకి చూడండి బైబుల్ వాక్యం అంతా కూడా ప్రవర్తనలు వాళ్ళంతా ఆ వాళ్ళ వాళ్ళకి అర్థమైన ఆతీ ఆ రీతిగా వాళ్ళు అర్థం చేసుకొని దేవుని వాటిని ప్రకటించి వాళ్ళ ఆత్మీయత అర్థం చేసుకొని రాసిండ్రు కానీ అది అది చదివినప్పుడు మనం దాంట్లో ఇంకొన్ని విషయాలు మనకు బయలుపరుస్తూ ఉంటాడు దేవుడు ఇది ఆశ్చర్యం కదా అంతవరకే ఎండు కాదు అది ఎందుకంటే ఆయన జ్ఞానము మరుగై ఉందంట యశ్ ప్రభు పౌలు చెప్తారు అక్కడ జగత్తి పునాది ఆయన తన జ్ఞానాన్ని మరుగు చేసిండంట అది ఈ లోకాత్మయంలో మనుషుల్లో ఎవరికి అర్థం కాదంట అది అది ప్రకృతి సంఘం ఉన్న వారికి ఎవరికి అర్థం కాదు అది ఆత్మీయంగా ఉన్న వాళ్ళకి అది అర్థమైతాయి అని చెప్తున్న పౌలు అక్కడ దాన్ని కినుక్కొచ్చే వరకు ఏం చెప్తున్నంటే ఆ అది మనకి తన ఆత్మ వలన బయలుపరిచినాడు అని చెప్తున్నాడు అక్కడ ఆశ్చర్యకరంగా కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన జీవితంలో ఉన్నప్పుడు ఆత్మీయంగానే మనకి బయలుపరుస్తూ ఉంటాయి అందుకే పౌలు అంటాడు ఏ ఏ మనిషిని శరీరంగా చూడమంటాడు అందరి ఆత్మలనే ఎరుగుతామన్నాడు కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన జీవితంలో మనం అడుగుపెట్టినాము కానీ ఆత్మీయమైన విధానాలు కూడా మనుషులకు నేర్పించాలి కదా కదా ఆత్మీయమైన విధానాలు కూడా మనుషులకు నేర్పించాలి మనం ఇవన్నీ నేర్పించకపోతే ఇవన్నీ గిఫ్ట్స్ కదా బహుమానాలు కానీ వాక్యం చెప్పి ప్రార్థన చేసి దేవుడి స్వస్థ చెప్తున్నాం మంచిదే కదా స్వస్థతలు జరుగుతున్నాయి కానీ వాడు ఆత్మ ఈయన్ని వేమిస్తున్నావు ముఖ్యమైన రక్షణ కదా ఇవన్నీ రక్షణకే సాధృష్యం కదా ఒక వ్యక్తి ఈ ప్రయాసం అంతా దేనికి సంబంధించింది రక్షణ మనుషులంతా రక్షణలోకి రావాలా సైతాన్ని బంధకాలించాలంతా విడుదల పొందాలా దానికి సంబంధించినప్పుడు ఎలాంటి బహుమానాలు మనం ఇవ్వాలా మన ప్రభు నుంచి నేర్చుకుంటున్నాం మన తండ్రి మన దేవుడి ఈ లోకానికి వచ్చి ఆయన శరీరంగా ధరించి ఈ లోకానికి వచ్చి ఒక మానవులాగా జన్మించి ఎన్నో విషయాలు చెప్పిండు ఎన్నో బహుమానాలు ఇచ్చిండు మన ప్రభు చూడండి ఆయన ఆత్మరూపిగానే వెళ్ళిండు కదా చూడండి ఆత్మరూపిగా వెళ్ళాలంటే చూడండి ఆత్మరూపుగా వెళ్ళినప్పుడే ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలన్నట్టు చూడండి పిలుపు కూడా కదా పిలుపు కూడా ఆత్మరూపుగా వెళ్ళిండు కదా పిలుపు అంతే చాలా మంది వెళ్ళినారు ఎహెచ్కేళ్ళు వెళ్ళిండ్రు ఎంతో మంది వెళ్ళినారు చూడండి కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు అన్నప్పుడు ఇది బహుమానాలకు సంబంధించింది అన్నప్పుడు ఇది ఏంది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం అది ఎట్లా మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు చూడండి ఇవన్నీ మనకి ఇవ్వాలా అనేది మనకు అర్థమైపోయింది బహుమానాలు కాబట్టి ఇప్పుడు వీటిని ఏం చేయాలా చూడండి ఇక్కడ అనాది కాలంలోనే చూడండి లూకాసు వార్త ఆ ఒకటో అధ్యాయంలో నుంచి జక్రయ ప్రవశిస్తుండేడు ఇక్కడ డెబ్బై లూకాసు వార్త అధ్యాయము ఒకటో అధ్యాయము ఆ అరవై ఎనిమిదో నుంచి మనం చూసినప్పుడు ప్రభు అయిన దేవుడు సిద్ధింపబండుగాక ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి చూడండి ప్రతి ఒక్కరికి దర్శనం ఇస్తుండడు ఆయన కాబట్టి నీకు నాకు కూడా దర్శనం ఇచ్చిండు ఇది మనం అర్థం చేసుకోవాలి ఇది ఏంది ఇవి వారికి విమోచన కలుగు చేశాను కాబట్టి మనల్ని దేవుడు విమోచించను కదా ఆయన దర్శన రీతిగా మనతో మాట్లాడంండు కళల రూపకంగా మాట్లాడండు దేవుని బిడల ద్వారా మన పాపముల నుంచి మనకు విడదలు కల్పించను విమోచన కల్పించిండు అయితే తన సేవకులైన దావి వంశము నందు రక్షణ శృంగమును అనగా చూడండి మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారు చేతుల నుండి తప్పించి రక్షణ కలుగు చేసిన ఇదంతా రక్షణ సంబంధించింది ఈ బహుమానాలన్నీ కాబట్టి ఆయన గురించి చెప్తుండే ఇక్కడ తర్వాత దీని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించింది కాబట్టి ప్రవక్తల ద్వారా ఇవన్నీ దేవుడు పలికిచ్చిను అనాది కాలం నుంచే ఆయన మన పితరులను కరుణించటకును తన పరిశుద్ధ నిబంధనను ఆయన మన తండ్రి అయిన అబ్రహాంతో తాను చేసిన ప్రమాణములను జ్ఞాపకం చేసుకును చేసుకున్నటకును కాబట్టి ఆయన ప్రమాణం చేసిన కదా మన తండ్రి అయిన అబ్రహాముకి ప్రమాణం చేసిన మన అంత అబ్రహాం సంతానమే కదా ఆత్మీయంగా అర్థం చేసుకుంటే కాబట్టి అవి ఆయన వాగ్దానం చేసిండు నీ సంతానానికి ఇస్తానని ఆయన పరిశుద్ధుల ప్రవక్తల ద్వారా పలికిచ్చిండు అనాది కాలం నుంచి చూడండి బైబిల్లో పాత నిబంధన కాలంలో ఇస్లాల్ ప్రజలు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన అనుభవాలు వాళ్ళ దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అవన్నీ వాళ్ళకే కాదు అది భవిష్యత్తు గురించి ప్రవచించిన వాళ్ళు ప్రవక్తులంతా ఇది మనం అర్థం చేసుకోవాలా అది ఫాస్ట్ ఎంత ప్రజెంట్ ఎంత ఫ్యూచర్స్ ఎన్స్ అంటారు కదా ఇంగ్లీష్ లో కాబట్టి అది పోతూనే ఉంటుంది చూడండి అది మనం అర్థం చేసుకోవాలా అనే విషయం మనం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ చూడండి తర్వాత ఏముంది అక్కడ మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి ఇది చాలా ముఖ్యమైనది అన్నట్టు ఇప్పుడంతా శత్రువుల చేతిలో ఉన్నారు మనుషులంతా వాడి బంధకాలు ఉన్నారు సైతాను బంధకాల్లో వాళ్ళు ఉన్నారు ఉన్నప్పుడు ఏం చేయాల శత్రువు చేతుల నుండి విడిపింపబడి మన జీవిత కాలం నిర్బలమై కాబట్టి శత్రుల చేతుల నుంచి మనం విడిపింపబడాలా జీవిత కాలం అంతా నిర్భరం కలిగి ఉండాలంటే ధైర్యం కలిగి చూడండి ఇది ఒక్కసారి ఒక రోజుకి సంబంధించిన కాదు కదా కాబట్టి అందుకే మనం ప్రతి క్షణం ఉంటాం ఏదైనా అనారోగ్యం వచ్చినా ఏదైనా సమస్యలు వచ్చినా భయపడతా ఉంటాం అనుమానాలు కానీ అది అది అతడడానికి అంటే నువ్వు అసలైన బహుమానం తీసుకోలేదు అన్నట్టు ఆ రీతిగా ఉంటే ఇతరులకు ఏమి బహుమానిస్తే నువ్వే భయపడితే భయపడే ఏ రీతిగా నువ్వు భయంలో నుంచి విడిపిస్తూ ఇక్కడ ఉంది వాక్యం ఆ రీతిగా మనము శత్రు చేతుల నుంచి విడిపింపబడి మన జీవిత కాలం అంతే నిర్బలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగాను సేవింప వల్లను ఈ రక్షణ కలుగు చూడండి ఆయన ప్రణాళిక ఎట్లా చూడండి నిర్బలముగా మనం ఉండాలంట ఆయన సన్నిధులు పరిశుద్ధంగా ఉండాలా నీతిగా జీవించాలా ఆయన సేవించటకు ఈ రక్షణ అనుగ్రహించండు ఇది రక్షణ కదా ఇది ఆయన అనుగ్రహించిన రక్షణ కానీ ఈ రోజు అట్లా ఉందా దేవుడిని రక్షించండు బ్రదర్ ఒకసారి నువ్వు రక్షణ పొంతే సాల్ నువ్వు ఎట్లా ఎట్లా జీవించినా సరే నువ్వు పరలోకి రాచిపోతున్నాయి అది ఇంపాసిబుల్ అది కానే కాదు అది పేతు పత్రికలో చూస్తాం వాడు అట్లా జీవిస్తే వాడు తన పూర్వ పాపమును కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డి దూరదృష్టి వాళ్ళు తయారైపోతాడు కాబట్టి అట్లా ఉండడానికి వీలేదని అక్కడ పేతు పత్రికలో అయితే ఇక్కడ చూడండి డెబ్బై ఆరు చాలా మన ఇక్కడ ప్రభు గురించి మాట్లాడుతున్నాడు అక్కడ ఇదంతా బాప్యసమిచ్చి యోహన్ గురించి ఇక్కడ చెప్పబడుతుంది తర్వాత మన ప్రభు గురించి చెప్పబడుతుంది కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు ఓ మరియు ఓ శిశువ నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడదబు యోహన్ గురించి మాట్లాడుతున్నాడు బాప్యసమిచ్చి యోహన్ గురించి జక్రే ప్రవసిస్తున్నాడు మన దేవుని మహావాచలమును బట్టి వారి పాపములను క్షమించట వలన తన ప్రజలకు జ్ఞాన రక్షణ రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు చూడండి ఇది మనం అర్థం చేసుకోవాలా ఈ రోజుల్లో ఎందుకు మనం అందరూ నశించిపోతున్నారు ఎందుకు నా ప్రజలు నశించిపోతారంటే వాళ్ళకి లేదు జ్ఞానం చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా అక్కడ చూడండి మనము చాలా దశలో మనం అర్థం చేసుకుంటే ఖాళీ వాక్యం చెప్పిపోతాం కానీ వాళ్ళకి జ్ఞానయుక్తమైన మాటలు చెప్పాలంటే వాళ్ళ శరీరాన్ని ఎట్లా కాపాడుకోవాలా ఏ రీతిగా ప్రభు చెంతకు రావాలా కొన్ని విధానాలు ఉన్నాయి బైబుల్లో అవి చెప్పాలా వాళ్ళు కానీ ఇక్కడ రక్షణ గురించి చెప్తున్నారు ఆయన జ్ఞానం కూడా చెప్పాలి కదా ఏ ప్రభు జ్ఞానం వద్దీలున్నా లేదా శరం మందు వద్దీడా లేదా మనుషుల దయలో వర్దిలున్నా లేదా దేవుని దయ వర్దిలున్నా లేదా నాలుగు విధానాలని ఎక్కడ అంటే ఫోర్ పిల్లర్స్ అంటావు ఒక విశ్వాసి బిలివర్ జీవితము నాలుగు స్తంభాల లాంటిది ఒక ఇల్లు నిర్మించబడాలంటే ఒక ఇల్లు కట్టబడాలంటే నాలుగు స్తంభాలు అవసరం కదా ఈ నాలుగు స్తంభాలు నిలబడితేనే ఇల్లు నిర్మి నిర్మింపబడుతుంది ఎందుకు నిర్మిస్తాను ఇంటి గృహాన్ని ఎందుకు నిర్మిస్తున్నాను నీ కుటుంబం కొరకు నీ కొరకు కానీ అసలైన కుటుంబం ఏంది ఆత్మీయం కదా ఇది శరీరమైన కుటుంబం నుంచి మనం మాట్లాడుతులేం ఉంది అది కూడా కానీ అసలైన ఆత్మీయ కుటుంబంలో నువ్వు ఒక పిల్లర్ లాగా నిలబడాలా నువ్వు ఒక స్తంభంలాగా ఉండాలా ప్రకటన అందరూ మనం నా దేవుని ఆలయంలో ఒక స్తంభంలాగా నేను చేస్తానో మనం ప్రభు చెప్తాడు అక్కడ ఎవరైతే జయిస్తాడో వీటన్నిటిని విజయం పొందిది ఇస్తాడో మనుషులకు బహుమానం లాగా ఒక ఆయన ఆయన మందిరంలో ఒక స్తంభంలాగా ఉంటా ఉంట పరలోకంలో ఒక స్తంభంలాగా ఉంటే ఎట్లంత ఆశ్చర్యం ఉంటుంది ఒక మంచి ఒక ఒక విలువ గల ఒక గృహంలో నువ్వు ఒక మంచి విలువ గల వస్తువులాగా ఉంటే నీకు నీకు నీకు ఎంత ఆనందం అనిపిస్తుంది ఈ లోకపరంగా చూస్తే కానీ ఆత్మీయంగా చూస్తే మరలోక రాజ్యంలో ఒక ఆయన ఆయన మందిరంలో ఆయన రాజ్యంలో ఒక పిల్లర్ లాగా నువ్వు ఉన్నవంటే ఊహించుకో ఎంత గొప్ప ధన్యత ప్రభు మనకి ఇచ్చింది అది ఈజీగా రాదు కదా ఎంతో ప్రయాసంతో కూడింది కదా ఆయన ఆయన ఆయన పొందే ఆయన మహిమలకు ప్రవేశించింది నువ్వు కూడా నువ్వు నేను కూడా అంతే కదా మనం కూడా అట్టని ప్రవేశపడి శ్రమల గుండా పోకపోతే మనకు ఆయన మహిమలో మనం ప్రవేశించలేం ఇది మనం ప్రభు నుంచి నేర్చుకోవాలా ఏసు ప్రభు ఎట్లా జీవించినా మన ప్రభు ఆ రీతిగానే మనం జీవించినప్పుడే ఇవన్నీ మనం చేయగలం అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలా ఇంకా మనం అర్థం చేసుకున్నప్పుడు చూడండి ఆయన మార్గమును సిద్ధపరచటకై నీవు ప్రభులకు ముందుగా నడుతువు ఇది బాప్తీశించి యోహన్ గురించి చెప్తున్నాడు మార్గం సిద్ధపరచడం బాప్తి యోహాను ఆయన వస్తున్నాడు నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన పశుధాత్మలోను అద్యతోను మీకు మీకు బాప్తీసం ఇస్తుంది నేను మీకు నీళ్ళలు ఇస్తున్న భాప్సము అంటే అది మార్ములు సంబంధించిన భావసము కానీ అసలైన బాప్సము ఆయన పొందుకున్నాడు అది అసలైన బాప్తీసం అది ఆత్మలోను అద్దితోనూ ఇచ్చే భాప్సం చివరి జరిగేది అంటే చివరి కాలంలో కడవరి కాలంలో ఆయన అభిషేకం సంబంధించి పశుధాత్మ గురించి ఆయన అందరిపైన ఇస్తాను ఆయన ఆత్మను కుమ్మరిస్తాను పవర్ఫుల్ అభిషేకం అది దేవుడు మనకు అందరికి మనం సంపూర్ణంగా నమ్ముతున్నాం చూడండి మన పాదములకు సమాధాన మార్గంలోకి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయల్లో కూర్చున్న వారికి వెలుగి చుటకై ఆ మహావాచలమును బట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయమును అరుణోదయ దర్శనము అనుగ్రహించను హలెలు చూడండి ఆయన అరుణోదయ దర్శనం అరుణోదయం అంటే ఉదయం కదా ఆయన దర్శనమిచ్చిండు ఉదయకాలం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా నూతన దినం కదా ఉదయకాలం ఉన్నప్పుడు నూతన దినం అంటే నూతన దర్శనాలు మాకు ఇచ్చింది దేవుడు ఎందుకు ఆ చీకట్లో ఉన్న వారికి వెలిగించాలని చెప్పి యహవాన్ భక్తులు మార్గం సరళం చేస్తే ఆయన ఆ మార్గంలో కొనుబోతూ అనేక రక్షణ నడిపించిండు కాబట్టి ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా నువ్వే ఆ మార్గం కదా యహవాన్ భక్తులు నేను అరణ్యంలో ఒక కేకలు కాబట్టి మనం కూడా ఒక కేకల కదా ఎందుకు చూసినాం కదా నువ్వు కేకలు వేస్తేనే బహుమానాలు వాళ్ళకి ఇచ్చినట్టు ఏం దేనికి కేకలు ఆయన రక్షణ స్వార్తను ప్రకటించినప్పుడే మనుషుల జీవితాలు స్వీకరించినప్పుడు నువ్వు వాళ్ళకి ఇచ్చే బహుమానం అదే అసలైన ఆత్మీయమైన బహుమానం శారీరకమైన బహుమానం కూడా ఇస్తే వాళ్ళకి బాగులు మనం ఇస్తాం అది కూడా దేవుడు చూపించాను ఇది క్రమం కదా మనం అన్నిట్లో అభివృద్ధి పొందాలా దేవుని చెప్తామని వాక్యం చెప్తుంది అక్కడ అయితే ఇక్కడ ఆ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ అపోస్తుల కాలంలో ఆ ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి ఇప్పుడు మనం చూసినాం ఈ విధానాలు ఏందనేది కాబట్టి ఆయన ఎందుకు మనం రక్షించుకున్నాడు కాబట్టి ఇప్పుడు కీర్తన గంధంలోంచి ఒక వాక్యం చూస్తాం మార్గము ఏ రీతిగా సిద్ధపరచుకోవాలా ఇక్కడ ఉంది వాక్యం చూడండి కీర్తన గంధం యాభై అధ్యాయంలో ఇరవై వచనంలో లాస్ట్ వచనంలో ఉంది ఇక్కడ కీర్తన గంధం యాభై అధ్యాయం ఇరవై వచనంలో స్థుతి యాగము అర్పించేవాడు నన్ను మయమపరుచున్నాడు చూడండి అందుకే మన ప్రత్యక్షం ఆయన స్థుతించాలా ఆయన గణపరచాల పాటల ద్వారా ప్రార్థన ద్వారా ఆయన స్థుతించాలా ఆయనకి ఎంతో ఇష్టం అంటుంది ఆయనను మయమపరుస్తున్నాడు చూడండి తర్వాత నేను వానికి దేవుని రక్షణ కనబరచినట్లు అంటే ఆయన రక్షణ చూపిస్తున్నాడు నీకు రక్షణ మార్గం ఎట్లా నడిపించాలనేది దేవుడు దేవుడు చూపిస్తున్నట వాడు మార్గమును సిద్ధపరచుకునే నువ్వు కొను అనలేదు కొనే నువ్వు అని ఉంది అంటే ఆల్రెడీ సిద్ధపరచుకున్నాడు విషయం ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి మనం నువ్వు మార్గం సిద్ధపరచాలా సిద్ధపరచుకోవాల నువ్వు ప్రభా ఎట్లా పడినప్పుడు దేవుడు బయలుపరుస్తాడు నువ్వు సిద్ధపరచుకో ఎవరికి మార్గం సిద్ధపరచాలా ఇక్కడ ఉంది అరవై అధ్యాయం చూడండి అదే కీర్తన గంధం అరవై అధ్యాయంలో అక్కడేమో మార్గం సిద్ధపరచుకునే ఉంది అక్కడ ఇక్కడ ఏం చెప్తున్నంటే అరవై ఎనిమిదో అధ్యాయంలో నాలుగో వచ్చినాం చూడండి ఏముందంటే ఇక్కడ దేవుని గుచ్చి పాడు కాబట్టి ఆయన ఆయన ఆయన వాక్యను ప్రకటించడం కూడా ఒక పాటలానే ఆయనపిస్తే కదా కొత్త గీతము కొత్త గీతను పాడిన వాళ్ళు ఉన్నప్పుడు గుచ్చిన గానము ఆయన మన ఐగుప్తి దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు పాడిండ్రు నిర్గామా మనం చూస్తాం కదా ఆయన విమోచించినప్పుడు ఐగుప్తి నుంచి వచ్చినప్పుడు ఆయన స్తుస్తూ పాడిండ్రు ఆయన కీర్తించింది ఆయన మన ప్రభుని కాబట్టి మనం ఆయనను ఆయన గురించి ప్రకటిస్తుంటే ఆయనను కీర్తించినట్టే ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఆయన నామను బట్టి స్తోత్ర గానం అంటే ఆయన నామాన్ని స్తోత్రించాలంటే ఆయన మయం పరచాలా గానం చేయాలంట పాడాలా ఏసుకు ఏసు మనం పాడాలా మనుషులకు వినిపించాలా అనే విషయం చెప్తున్నా అక్కడ తర్వాత వాహనమెక్కి ఎక్కి అరణ్యంలో ప్రయాణం చేయు చూడండి వాహనం ఎక్కి అరణ్యంలో ప్రయాణం చేయు దేవుని కొరకు ఒక రాజమార్గం చేయుడి చూడండి ఆయన కొరకు జయన చూడండి ఇక్కడ ఆయన జయిస్తూ జయించటకు బయలుదేరిండు మనం చూస్తాం కదా కొత్త నిబంధన మన కొత్త నిబంధన టైంలో ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాం ఈ వాక్యం కాబట్టి మనం జయిష్టకు మనం బయలుదేరాలా ఎందుకు గొప్ప జనం వాడు సైతాను బంధకలు ఉన్నాడు నువ్వు విజయం పొందుకుంటూ ముందుకు పోవాలా అనే విషయము అక్కడ చూస్తున్నాడు సరే ఇంకొక ఒక రెండు వాక్యాలు చూసి నేను వాక్యాన్ని ముగిస్తాను చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా ఇక్కడ దేవుని గుచ్చి పాడు ఆయన నామమును స్తోత్రగానము చేయుడి వాహనం అరణ్యములో ప్రయాణం చేయు దేవుని కొరకు ఆయన కూడా ప్రయాణం చేస్తున్నాడు దేవుని కొరకు ఒక రాజమార్గం చేయుడి యహో అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని హర్షించుడి చూడండి ప్రతి క్షణం మనం హర్షించాలా మనం సంతోషంతో సంతోష గానాలతోని ఆయననుస్తూ ఆయన నామాన్ని ప్రకటించాలా అనే విషయం కాబట్టి ఇక్కడ చూస్తే అపోస్తుల కార్యంలో నుంచి ఒక వాక్యం చూస్తుంది ఇందాక మనం చూసినాం కదా ఇక్కడ మన ఇక్కడ మనం అర్థం చేసి ఇందాక ఆత్మీయమైన బహుమానాల గురించి చూసినాము కాబట్టి అది ఎట్లా ఉందంటే అపోస్తుల కార్యంలో చూస్తాం మనం అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయం ముప్పై ఐదో ఈ వాక్యం ఈ రీతిగా రాయబడింది ఏంటంటే ఇక్కడ ఈ ఈ నాలుగైదు దేనికి సంబంధించినప్పుడు అపోస్తులంతా ఏం చేశారంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ తీసుకొచ్చి అపోస్తుల దగ్గర పెడితే వాళ్ళు ఏం చేశారంటే ఎవరికి ఏం అక్కరగా ఉందో వాళ్ళందరూ పంచిపెట్టినంట వాళ్ళకి ఏమేమి అక్కర ఉందో అన్నీ పంచిపెట్టినారు చూడండి వాళ్ళ పేదవాళ్ళు ఉన్నారు తక్కువలో ఉన్న అందరూ ఉన్నారు కానీ అందరికి సమానంగా పంచిపెట్టారంట చూడండి కనుక వాళ్ళు ఎవరికి కాబట్టి ఇది ఏ రీతికి మీ దీన్ని అర్థం చేసుకోండి చెప్పండి అక్కడ ఇక్కడ ఏమి శరీరం కావాల్సిన విషయాలు ఇస్తున్న అపోస్తులు ఇక్కడ వాళ్ళకి ఎవరైతే పేదవాళ్ళు ఉండో వాళ్ళని గుర్తించి వాళ్ళంతా త్యాగం చేసుకొని సాక్రిఫైస్ చేసుకొని చూడండి ఇందాక మనం చెప్పిన ఆ బహుమానం దేనికి సంబంధించినప్పుడు ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది మనం కాబట్టి అక్కడ ఇచ్చిన దేవుడు ఇచ్చిండు తర్వాత అవి ఇచ్చింది దేవుడు కానీ ఇంకొకటి కూడా ఇవ్వాలా మనం అనేది ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఇవ్వాలంటే అనేకులకు ప్రభు గురించి తెలియదు కదా చాలా మంది తెలియదు ఎస్ ప్రభు గురించి కాబట్టి మనం ఏం చేయాలా అనే విషయం చూడండి ఇక్కడ ఏముందంటే వారు ప్రతి వానికి వాని వాని అక్కడ కొలది పంచిపెట్టరు కనుక వాళ్ళు ఎవరికి కొదవలేకపోయాను కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి చూడండి వాళ్ళు అక్కడ ఏమి ఏం ఇచ్చిండు ఈ లోకపరమైన వాళ్ళు ఏం అవసరం అవన్నీ ఇచ్చిండు ఇతర బాగోగులు చేసిండు అది కూడా విధానం కదా దేవుడి విధానం అది కానీ అస్సలైంది ఏమి ఇచ్చిందో తెలుసా చూడండి ఇక్కడ ఉంది చూడండి అపోస్తుల కార్యము మూడో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో అధ్యాయం ఆరో వచనంలో ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఏం కలిగి చెప్పండి మనకి మనకి ఏం కలిగి చెప్పండి దేవుడు రక్షణ ఇచ్చింది కదా మనకి ఎన్నో చాలా మంది ఏమంటే నాకు ఏం నాకు ఏదో దేవుడు నాకు అన్నిచ్చిండు కదా కానీ అన్నిటికంటే ముఖ్యంగా నీకు ఏమి ఇచ్చిండు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి ఈరోజు మనకి ఏమి ఇవ్వాలి ఒక కుంటివాడు ఒక కుంటివాడు అక్కడ ఆ మందిర ఆ దేవాలయం దగ్గర కూర్చున్నాడు ఎన్నో సంస్థల ఉన్నాడు ఎవరు అని బాగు చేయలే కానీ పేతురు యోహన్ ఇద్దరు కలిసి బయలుదేరండి ఇరుచులే మందిరానికి కానీ అక్కడ పేతురు దగ్గర ఏముందో చూడండి అసలైన గిఫ్ట్ ఏంది అనేది ఇక్కడి నుంచి మనం నేర్చుకోండి ఇంకా బాగా మనకు అర్థమైంది చూడండి అపోస్తుల కారం మూడోద్యం ఆలోచనలో అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు చూడండి పేతురు ఆ గుడ్డివాడు ఆ కుంటి వాడు ఏం చేస్తున్నంటే నాకు ఏమైనా ఇస్తలేమని చూస్తుండడు కానీ చూడండి మనిషి ఒక చూడండి శరీరానికి సంబంధించిందే కావాలని ఎదురు చూస్తుండడు కానీ వాడి ఆత్మకు సంబంధించిన విషయం వాళ్ళు ఎదురు చూస్తలేరు ఇది మనం అర్థం చేసుకోవాలి ఇది మనుషులకు మనం ఇవ్వాలా ఈ వాక్యమంతా దీన్ని ఈ వాక్య నుంచే మనకు బాగా అర్థమవుతుంది అసలైంది మనం ఏమి ఇవ్వాలన్నప్పుడు వాళ్ళకి తెలియదు కదా ఈ లోకంలో మనుషులకు తెలియదు ఏం కావాలో కూడా తెలియదు ఏమి కావాలో తెలియదు ఏమి పొందుకోవాలో కూడా తెలియదు కానీ ఇక్కడ చూడండి పేరుతురు ఏం చెప్తుండ్రు మనం అర్థం చేసుకోవాలా ఆ కుంటి ఆ సంగారమ దేవుల నుంచి వాడు పుట్టు పుట్టిన కానించి కూడా వాడు కుంటి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు పొద్దుగా తీసుకొస్తారు అని అక్కడ పెడతారు తర్వాత వాడికి వచ్చిన డబ్బులని తీసుకొతే మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకెళ్తారు వాళ్ళ డబ్బులు తీసుకోవడానికి అన్నం పెడతారు మళ్ళీ తీసుకొచ్చి పొద్దు వాడి జీవితం అంతా అట్లనే పోతుంది కుంటితనంలో ఉన్నాడు ఆత్మీకి మీద అర్థం ఈ రోజు కూడా దేవుని బిడ్డలు అట్లనే ఉన్నారు శరీరమైన సంబంధం వాటి కోసం చూస్తున్నారే కానీ ఆత్మ సంబంధమైన వాటిని చూస్తా అది నీకు నాకు దేవుడు చూపించినప్పుడు మన వ్యంజెలో వాళ్ళ కనువిప్పు కలిగించాలా వాళ్ళ హృదయాలు తెరుస్తాయి అక్కడ అసలైన బహుమానం చూడండి అంతట పేతురు వెండి బంగారం నా దగ్గర అంటే వాడి వెండి కోసం బంగారం కోసం చూస్తుండే అక్కడ చూడండి మనిషి గునగా నాకు డబ్బులు కావాలా నాకు ఆస్తి అన్ని చూస్తున్నావు కానీ కానీ పేతురు అని చెప్తాను చూడండి చూడండి నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను చూడండి ఏముంది పేతుడి దగ్గర వెండినేది బంగారం లేదు కానీ ఒకటి ఉంది ఏంది అది నజరాయుడైన ఏసు క్రీస్తు నామమున నడువుమని చెప్పిండా చూడండి అంటే ఏసు క్రీస్తు మాత్రమే ఆయన దగ్గర ఉంది ఇంక ఏమి ఆయన దగ్గర ఇప్పుడు చెప్పండి ఆ నామము నీ దగ్గర ఉంటే నీకు వెండి కావాలా బంగారం కావాలా అవి కూడా ఇస్తారు కానీ ఏంది అది మనుషులకి ఇవ్వాలా అక్కడ వాడు వాడ కుంటి వాడు లేచి నడిచిండు ఏసు క్రీస్తు నామం లేచి నడుం నా కలిగింది నేను ఇస్తున్నా అని చెప్పి ఆయన నామము అక్కడ ఇచ్చిండు ఆయన నామము ఇచ్చినప్పుడు వాడు విని విశ్వాసం పెట్టి లేచి కుంటివాడు లేచి నడిచిండు దిగ్గులు లేచి ఆయన చూడండి ఎంత ఆశ్చర్యకరమైన చూడండి ఆయన వాక్యము ఎంత గొప్పది ఆయన నామము మనకి ఈ లోకంలో ఏసు అనే నామం మనకి కదా మనుషులు అన్ని ఇస్తారు కానీ ఆయన నామం ఇవ్వరు ఆయన నామము ఎంత పవర్ఫుల్ ఆయన నామము ఎంత శక్తి కలదో అది వాడుకుంటలేరు ఏసు క్రీస్తునామో అని అని దాని శక్తిని వాళ్ళు ఆశ్రయిస్తలేరు పైకి భక్తి ఉన్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించే ఉన్నారు వాళ్ళు కాబట్టి ఆ శక్తిని వాళ్ళు పొందుకోవాలని వాడు ఏం చేస్తున్నారంట నజరే కానీ ఏసుక్రీస్తునామంలో నడమని చెప్తే వాళ్ళు లేచి నడిచింది కదా ఆయన లేచి నడిచింది అక్కడ చూడండి మనం అర్థం చేసుకోవాలా ఏమి ఇచ్చిండి అక్కడ వెండి ఇచ్చిందా బంగారం ఇచ్చిందా మనుషులు గుణగానం ఏంది నాకు వెండి డబ్బులు అన్ని కావాలా నాకు ఏమున్నా సాల్ ఎందుకు తెలుసా డబ్బులు నాకు అన్ని ఉంటే నేను ఎట్లైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఏ హాస్పిటల్కైనా పోవచ్చు ఏమైనా చేయొచ్చు కానీ రోమిలు రాసిన పత్రికలో నుంచి ఒక వాక్యాన్ని చూపించి నీకు వాక్యాన్ని ఇంతటితో ముగిస్తాను ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో నుంచి ఒక వాక్యం చూసి నీ వాక్యాన్ని ముగిస్తాను నేను చూడండి ఇక్కడ ఏం రాయబడిందంటే చూడండి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు చూడండి దేవుని కుమారుల ప్రత్య ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల తేరి సూచించ కనిపెట్టుకొని చిన్నది ఏలైనగా సృష్టి నాశనముకు లోనైన దాసములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందవ మహిమగల స్వాతంత్ర్యం పొందునను నిరీక్షణ గలదై కాక దాని లోబర్చున వాని వాణిని మూలంగా వ్యర్థపరచబడేను చూడండి ఇక్కడ ఏం చూస్తుంటే దేవుడు తన కుమార్ని బయలుపరచాలని ఈ సృష్టి అంతా తేరు చూస్తుందంట ఆశతో తేరు చూస్తుందంట ఇప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ లోకంలో పాపంలో ఉన్నప్పుడు మనుషుల్ని దేవుడు విమోచించాలని ఆయన కుమార్ని ఈ లోకంలో పంపించింది కదా ఏసు ప్రభు కుమారులాగా లోకానికి వచ్చింది ఆయన చూడండి ఈ సృష్టి దాస్యం ఉన్న సృష్టిని ఆయన దాస్యం నుండి దత్తపుత్రులు స్వీకరించి ఆయన సొంత కుమారులుగా తయారు చేసుకున్న వాళ్ళందరినీ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ యొక్క అనుభవం పొందుకోవాలా అనేది మనం ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి చూడండి ఆయన దేవుని చూడండి ఎన్నో విషయాలు దేవుడు అక్కడ మనం చూస్తాం రోమిలాసిన పత్రికలో దృష్టి నాశనంకు అప్పగింపబడింది కదా చూడండి ఇదంతా నాశనానికి అప్పగింపబడింది కానీ దాని నుంచి బానిసత్వంలో నుంచి విడుదల పొందాలా ఏదో దేవుని సంతానం ద్వారా దేవుని పిల్లల ద్వారా అది విడుదల పొందాలా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం చూడండి ఆ చెరలో ఉన్న వాళ్ళు ఎట్లా విడుదల పొందాలంటే నీ ద్వారా నా ద్వారా దేవుడు వాళ్ళని బయట తీసుకొస్తాడు చూడండి అలాంటి కృపలో దేవుడు మనందరికీ నడిపించాలా ఇంకొక ఇంకా మనం ఈసారి ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం వాక్యాన్ని ఏ రీతిగా మనం ముందుకు వెళ్ళాలనేది కాబట్టి దేవుడు చిన్న వాక్యం దగ్గర కాక చిన్నగా ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి మంతురానికి వందాలిసయ్య గొప్ప దేవ ఎన్నో బహుమానాల ప్రభావ మీరు మాకు అనుగ్రహించినారైనా మేము పొందుకున్నాం ప్రభా అవి ఆత్మీయమైన మీరు ఇచ్చిన బహుమానాలు కాబట్టి ప్రభా మనుషులకు అవి మీ ఏ రీతికి ఇవ్వాలా అనేది ప్రభావ మీరు మాకు చూపించినట్టు ఆయన బహుమానం ఏంది మేమేమివ్వాలా అనేది మీరు చూపించినారు ఆ గుడ్డిగా కుంటివాడు ప్రభ బంగారం ఎండి కోసం ఎప్పుతున్నాడు కానీ వాడు వాడు స్వస్థత బంధాలన్నీ వాడు ఆశతో లేడు ప్రభావ ఈ రోజు కూడా క్రైస్తవ ఆ రీతినే ఉంది కానీ వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి వాళ్ళ శరీరం కాల్సిన వాటిని చూస్తున్నారు కానీ ఆత్మలు ఘోషిస్తున్నాయి ప్రభ లోపల అది ప్రేతురు గ్రహించగలిగినాడు కాబట్టి ప్రభావ ఎన్ని బంగారం నా దగ్గర లేదు ఏసు క్రీస్తు నా దగ్గర ఉంది నాకు కలిగింది నేను నీకు ఇస్తున్నాడు మాకు కలిగింది ప్రభ ఏసు క్రీస్తు ఆ నామాన్ని మీరు మాకు ఆ నామంలో ఎంతో శక్తి ఉంది ప్రభా ఆ నామం కొరకు ప్రభావ పాత మంది కాలంలో భక్తులు కొత్త మంది కొన్న భక్తులు మరణమైనంతగా శ్రమ అనుభవించినారు ప్రభావ ఆ నామం కోసమే నిలబడినారు ఒక పిల్లర్ లాగా ఒక స్తంభం నిలబడ్డారు మేము కూడా అతను నిలబడాలా ప్రవ్వ అనేకులను ప్రభావ మీ మందిరంలోకి నడిపించాలా మీ సన్నిధికి నడిపించాలా మార్గం మీరు సిద్ధపరచుకోవాలా మేము పో మార్గాన్ని సిద్ధపరచుకోవాల మీరే మాకు మార్గం మీ మార్గాన్ని సిద్ధపరచుకొని అనేకుల్ని ఆ మార్గంలోకి నడిపించాలా అలాంటి సేవా చిత్తములందరూ నడిపించమని ప్రాదిష్టమైనా గొప్ప మీరు మాత్రం మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారో మీ వాకింగ్ చేత దాన్ని బట్టి నీకు వర్ణాలు ఇస్తాయి కృతజ్ఞతలు అర్పించుకున్నాం మేము పొందుకునే ఈ బహుమానాలు మీకు మనుషులకు ఇవ్వాలా ఇవన్నీ మేము పాటించాలా వాటి ప్రకారం జీవించాలా అన్నిటికి మేము సమర్పించుకోవాలా ప్రభావ సాహసం చేయాలా వీటన్నిటి గురించి ప్రవ ఎంతో ప్రయాసంతో కూడా అయినా కానీ ప్రభా మీరు మాకు సహాయకులు తండ్రి మీరే మాకు సహాయకులు ప్రభావ మీరు మీరు తప్ప మాకు ఎవరు కూడా మాకు సాయం చేయలేరు పావులు చెప్తున్నాడు ప్రభు నన్ను బలపరచవాని అంటే సమస్తం చేయగలనని మీరు బలపరచకపోతే ప్రభు మీరు నడిపించకపోతే మేము ఏం చేయలేము ప్రభావ మా వల్ల కాదు ప్రభా తండ్రి మీరే మాకు సహాయకులు నడిపించమని ప్రార్థిష్టం మీ మార్గం సరళం చేయండి మీ ఆత్మ నడిపింపు దయచేయండి వైరస్ బాధ్యత అందరినీ స్వస్థపరచండి ఆరోగ్య ఆరోగ్యంలో పాల్గొన్న ప్రతి ప్రదర్శిస్తారు మీరు ఆశ్రయించండి నూతన అభిషేకం నూతన జ్ఞానం నింపండి మీకు వరకు గొప్ప పెట్టుకోండి మీరు అక్కడ తొరగొంది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు సిద్ధపరచాల ప్రభావ ఇంకా సమయం చాలా తక్కువ ఉంది ప్రభావ ఈ సృష్టి మూలుగుతుంది ప్రభావ ప్రసవేదన ఎవరు మమ్మల్ని విడిపించగలరని దాస్యల నుంచి మీ కుమారుల ద్వారానే ప్రభావ అది మా ద్వారానే విడిపిస్తున్నారు ఈ లోకంలో మీరు వచ్చిన ప్రభావ ఎన్నో విషయాలు మాకు బయలుపరిచినారు కానీ ప్రభావ కొంత పని మీరు మాకు ఇచ్చిపోయినారు ప్రభా అది మా ద్వారా కంప్లీట్ చేయాలి నీకు ఎంతో గొప్ప దేవుడేసయ్యా నీకు వన్నాలీస్ అయ్యా థ్యాంక్ యూ చీజెస్ లాడ్ అది మీకు ఫుల్ఫిల్ చేసుకోవాలి కంప్లీట్ చేయాలా ప్రభావ ఒకనొక దినాన్ని మీ సైనికొచ్చి అలా నమ్మక మంచి మంచి దాస్తులని పేరు పొందుకోవాలి మీ నుంచి ప్రభావ మనుషుల నుంచి కాదు మీ నుంచి అలాంటి సేవలు మూలందరూ నడిపించండి చంద్రశేఖర్ గారు ముట్టండి ప్రవ అన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి మీ పర్లో గొప్ప జ్ఞానం చేత ఇంకా నింపండి ప్రవ్వా మీ సముచితమైన జ్ఞానం నింపండి మంచి ఆరోగ్యం అన్నది దాన్ని కుటుంబీకులు అందరు మీరు ఆస్వాదించండి పిల్లల చుట్టూ మీరు కంచండి దృష్టి మీరు కాపాడండి వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడండి ప్రవ్వాళ్ళందరినీ భద్రపరచుకోమని ప్రార్థిస్తాం మన ద్వారా ఫ్యామిలీ గురించి ప్రాధాన్యస్తామేనా అప్పుడే ప్రవ్వా మీ ఆదరణ మీ సమాధం దండి ఆ కుటుంబాన్ని పట్టిపిడిస్తున్న ప్రతి చీకటి దురాత్మ అందర డీమెన్స్ పెట్టి ఏ స్థానంలో బంధిస్తున్నాను ఆ కుటుంబం సంపూర్ణ విడుదల కలుగుని కాక ఏసు క్రీస్తు పరిశుద్ధ నామాల ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తున్నాను ఏసు క్రీస్తల విడిచిపెట్టిపోరుమా ఆ కుటుంబంలో ఉండడానికి వీలేదు ఆ కళలు వచ్చే శోధించిన దురాత్మ శక్తులను ఏ స్థానంలో ఆ కుటుంబాన్ని విడిచిపెట్టిపోతే సైతాం శక్తుల ఆ కుటుంబాలను పద్యానికి వీలేదు ఏసు క్రీస్తాను ఆ కుటుంబాన్ని విడుదల దాని స్వస్థత దయచేసి మీకు ఒక శాసన పెట్టుకుని మీరు ఆ తలోరైన ఏసు క్రీస్తు పరిషద్ నామ ప్రార్థించిన అంతండి ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రెసిడెంట్ బెదర్ ఒక్కొక్కరుగా ప్రార్థన చేయండి బెదర్ పరలోకమందున్న తండ్రి ఏ స్థాయి నీకు వందనాల ప్రభానికిలు స్తోత్రములు తండ్రి నాయన ఈ గడిచిన కాలమంతా కాచి కాపాడిని కృపల భాద్రపరుచుకున్న తండ్రి దేవారాత్రములు కంటి కాచి కాపాడి ఈ యొక్క దినంకుని నూతన కృప ఇచ్చి మమ్మల్ని సజీవులు ఎక్కడ ఉంచుకొని తండ్రి మధ్యాహ్న కాల సమయం గడిపే భాగ్యము నీ స్వరం వినే ధన్యత భాగ్యులుగాను యోగ్యులుగాను తనవంతులుగాను ఐశ్వర్యవంతులుగా చేసిన నా తండ్రి నా ప్రాణ పిరిడ నా ఏసఐ అన్నికే వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో తండ్రి సమస్త మహిమ గణత ప్రభావంలో తండ్రి ఏసై అన్నికే యుగములు కలుగును గాక అల్లెలు తండ్రి ప్రభా నాయన తండ్రి అవును కుంటివాడు ఉంటే ప్రభా నాయన పేతుడి దగ్గర ఏమీ లేదు ప్రభా పేతురు కలిగి ఉన్నది ఒకటే ప్రభా అది మీరే ప్రభా మిమ్మల్ని కలిగి ఉన్నాడు మీ ఆత్మను కలిగి ఉన్నాడు కాబట్టి నాయన మీరు స్వస్థపరిచినట్టు పేతురు స్వస్థపరచగలిగండి ప్రభా కాబట్టి ప్రభా ఈ దినం మా దగ్గర కూడా ఏమీ లేదు ప్రభా ఈ లోకంలో కానీ మాకు మీరున్నారు ప్రభా మీ ఆత్మ నడిపింపు మాకు మీరే మాకు సహాయకుడు కాబట్టి సమస్తం మేము చేయగలం ప్రభా నాయనా తండ్రి సమస్తం మీరు పొంది ఉన్నామన్నారు ప్రభా ఎందుకంటే నాయన పొంది ఉండమని మీరు చెప్పినారంటే అది మేము నాయన మిమ్మల్ని నమ్మితే మిమ్మల్ని స్వీకరిస్తే మీరు మాలో ఉంటారు కాబట్టి మేము అన్ని పొంది ఉంటాం ప్రభ అన్నిటి మీద మాకు అధికారం ఉంది ఎందుకంటే మాలో మీరున్నారు ప్రభా నాయన కాబట్టి నాయన పేతురు కలిగి ఉన్నది మిమ్మల్ని కాబట్టి నాయన మీ ద్వారానే స్వస్థపరిచండు ప్రభా పేతులు తనని అలాగే మేము కూడా ప్రభా శత్రుల చేతులు అంటే అపవాదికి శాతానికి ఘట్ట సర్పానికి చెక్కబడి నాయన అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలతో నాయన తండ్రి ఇష్టానుసారంగా జీవిస్తూ కల్పనా వాక్యాలు చెప్తూ పోకిరి చేష్టలు చేస్తూ నాయన తండ్రి లోభానికి గురైపోయి నాయన ఇష్టానుసారంగా జీవిస్తున్నారు వాళ్ళే నాయనా నీ యొక్క ఉగ్రతకి కారణమై వాళ్ళు కూడా అనేకులని నాయన అదే రీతిగా నాయన తండ్రి ఉగ్రతకి పాత్రులను చేస్తున్నారు ప్రభ అలాంటి వాళ్ళలో ఎంతో మంది చిక్కబడి ఉన్నారు ప్రభ ఎంతో మంది దేవుని నమ్మిన నీ బిడ్డలు ప్రభ కాబట్టి ప్రభ నాయనా తండ్రి నాయన వాళ్ళని నాయన తండ్రి నీ తట్టు తిప్పాలా అదే మా ముందున్న నాయన మా గురి అదే మీరు మా పట్ల కలిగి ఉన్న మా యొక్క పరుగు మా లక్ష్యము అదే ప్రభ కాబట్టి ప్రభా వాటిని మేము ఎదుర్కోవాలా కాబట్టి ప్రతి బలహీనతలు మేము జయించి నాయన ముందుకు పోవాలా మాలో ఎలాంటి లోక మాలిన్యం కానీ లోక ఆలస్యలు లోక సంబంధమైన గుణగణాలు లేకుండా నాయన పరిశుద్ధత కలిగి ఉంటేనే ప్రభా నిన్ను మేము కలిగి ఉంటాం పరిశుద్ధత లేనివాడు నిన్ను చూడలేడు నిన్ను పొందుకోలేడు కాబట్టి మాలో ఈ లోక మాలిన్యం ఈ లోక పాపం లేకుండా నాయన తండ్రి మేము పరిశుద్ధత కలిగి జీవించి నాయన నీ సహాయం తీసుకొని నాయన యొక్క నా తండ్రి తోడేళ్ళను జయించాలా ఈ యొక్క తండ్రి సర్పాలను తేళ్లను ప్రభ నాయన చిరుతపులను వెలుగుబంట్లను బంట్లను నాయన యొక్క నాగుపాలను సర్పంలో నాయన పాదాలతో అనగదొక్కాల అది కేవలం మీ సహాయం ఉంటేనే మా పాదాలతో వాటిని అనగదొక్కగలము నాయన వాటిని పాతాలంలోకి తొక్కగలము కాబట్టి మీరే మాకు సహాయకుడు కాబట్టి మాలో పరిశుద్ధత ఉండాలా అది ఉంటేనే మీరు మాలో ఉంటారు ప్రభ లేదంటే ప్రార్థన చేస్తాను లేదా వాక్యం చెప్తాను లేదా నీతో గడిపితేనో నాయన అది రాదు ప్రభా సహాయము కేవలం పరిశుద్ధత కలిగితేనే అది సాధ్యం కాబట్టి నాయన మీరు పరిశుద్ధులు మేము కూడా పరిశుద్ధత కలిగి జీవించి ఆ సర్పములను ఆ తేళ్లను అనగదొక్కాలా కాబట్టి ప్రభా నాయన నీ వాక్యం ద్వారా మాట్లాడినావు నాయన బహుమానం మేము ఇవ్వాలా నాయన అలాగే మేము బహుమానం పొందుకోవాలా మేము పొందుకునే బహుమానం అది మీ దగ్గర అది మీ దగ్గర ఇచ్చే కిరీటము ప్రభ ఈ లోకంలో మేమిచ్చే బహుమానము రక్షణ ప్రభ నాయన నశించిపోతున్నారు ప్రభ నాయన ఎంతో మంది నాయన సత్యం తెలియక నాయన పాపంలో చిక్కుబడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ నాయన రక్షణ అంటే నిన్ను వాళ్ళ జీవితాల్లో నాయన వాళ్ళకి మేము పరిచయం చేయాలా నాయన నీ తట్టు వాళ్ళని తిప్పాలా వాళ్ళకి మేము ఆ రీతిగా బహుమానం ఇవ్వాలా మీ దగ్గర నాయన మీ చిత్తం జరిగినందుకు మీ దగ్గర బహుమానం పొందుకోవాలా మేము ఇచ్చేవారిగా ఉండాలా తీసుకునే వారిగా ఉండాలా ఇచ్చేది లోకమంతా ఇవ్వాలా తీసుకునేది మీ దగ్గర తీసుకోవాలా కాబట్టి నా ప్రభా ఏ విషయంలో తండ్రి ఎక్కడ పడిపోకుండా ఏ విషయంలో ప్రతిదీ ప్రభ నాయన ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ప్రతి విషయంలో నాయన జాగ్రత్తగా నాయన తండ్రి వినయంతో సాత్వికంతో ఓర్పుతో ఓర్పుతో సహనంతోనే ముందుకు పోవాలా ఎక్కడ దుష్టుడునైనా తండ్రి వాడికి చోటు ఇవ్వకుండా వాడి కుయక్తులకి ప్రభానైనా చోటు ఇవ్వకుండా మెలుకు కలిగిన అయినా నిబ్బరమైన బుద్ధి కలిగి స్వస్థ బుద్ధి కలిగి ముందుకు పోవాలా ప్రభ అలాగే బ్రదర్స్ని రేణుకా సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీరేనా అయినా తండ్రి స్వస్థపరచండి అలాగే మనోజ్ బ్రదర్ని కూడా స్వస్థపరచండి ప్రభాయన ఇప్పుడన్నా ఈ అంత్య దినాల్లో అయినా ప్రభ సంపూర్ణత కలిగి జీవించాలా పనాయన వాళ్ళు సంపూర్ణంగా నీ తిరగాల ప్రభాన ఆయన తండ్రి కానీ వాళ్ళ హృదయంలో మీరే సంపూర్ణంగా పరిశుద్ధంగా నాయన మీరే స్వస్థపరచండి నాయన వాళ్ళని సంపూర్ణంగా మీ తట్టు తిప్పండి ప్రభ నాయన తండ్రి కుటుంబంలో ఉన్న సమాధానం లేకుండా చేస్తున్న దురాత్మ చీకటి శక్తులను తండ్రి మీరు గద్దించి నాయనా ప్రభా నాయన వాళ్ళని ఒక సేవకు సేవకులుగా మంచిగా మీరు వాడుకోండి ఆయన ఈ అంత్య దినాల్లో అలాగే ప్రభా నాయన మెర్సీ సిస్టర్ వాళ్ళ అమ్మగారిని మీరు ముట్టండి తాకండి బీపీని షుగర్ నార్మల్ చేసి ఆ కన్ను ప్రాబ్లం నుంచి మీరే సంపూర్ణ స్వస్థత ప్రకటించండి నాయనా తండ్రి అలాగే మెర్సీ సిస్టర్ కూడా మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించండి ప్రభా చంద్రశేఖర్ అన్న కూడా మంచి ఆరోగ్యం దయచేసి ప్రభా రాకపోకల్లో తోడుండండి ప్రభా సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచేసి ఇద్దరు బిడ్డలు ఎడ్యుకేషన్లో ఉంటుండగా మీరే మంచి జ్ఞానం అనుగ్రహించండి నాయనా అన్న ద్వారా ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీసాత్యాలు రేపటి దినం ప్రకటన ధ్యానించబోతుండగా మీరేనాయన తండ్రి మీ స్వరం ద్వారా వినిపించండి ప్రతి మరుగైన విషయము ప్రతి ఆత్మీయ సత్యము ప్రభ ఈ అంత దినాల్లో ఎట్లా ముందుకు పోవాలో ప్రతిదీ మీరు మాకు మార్గం చూపించండి మీ స్వరం వినిపించి మాకున్న ఆత్మీయ నేత్రాలకు స్వస్థత కనువింపు మీరు కలిగించండి ప్రభ నాయన అలాగే ప్రభా నాయన అన్ననుగా నాయన తండ్రి కుటుంబాన్ని ఈ వైరస్ల నుంచి తెగుళ్ల నుంచి మీరే కాచి కాపాడండి వ్యాక్సిన్ నుంచి మీరే కాచి కాపాడం మీ కృపలో భద్రపరచుకోండి అలాగే మధ్యాహ్న కాల మీ స్వరం వినిపించిన అది మీ నుంచే నేను విశ్వసిస్తున్నాను స్వీకరిస్తున్నాను ప్రభా నా హృదయపూర్వకంగా దాన్ని భద్రపరచుకున్నాను స్వరం ద్వారా మీరు వినిపించినందుకు మీకు వేలాది వందనాలు మీకు వేలాది స్థుతులు స్తోత్రంలో అలాగే తోటి దాసుడికి కూడా నా హృదయపూర్వక వందనాలు ఆయనకు కూడా ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలను ఆయన మీరు బయలుపరచండి ఇంకా మీ సేవలను ఆయన మహుగా వాడుకోండి ప్రభా నాయన కుటుంబంలో భార్యాభర్తల మధ్య బిడ్డలతో అంతా మీరు సమాధానం అనుగ్రహించండి వాళ్ళ మిస్సెస్ ని కూడా మీరు ముట్టండి ఆ తాకి స్వస్థత దయచేయండి ప్రభామకున్న ప్రతి అనారోగ్యం నుంచి సంపూర్ణ స్వస్థ దయచండి ఇద్దరు బిడ్డలను కూడా రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభానైనా వాళ్ళ మనవన్ను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యం దయచేయండి కోడలను కూడా రాకపోకంలో మీరు తోడండి అలాగే ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్ సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ రాకపో తోడుగా ఉండండి వాళ్ళను కూడా ప్రభా నాయన ఇంకా మీరు దీపించండి ఆస్వాదించండి ఈ వైరస్ బాధితులను వ్యాక్సిన్ బాధితుల గురించి ప్రార్థిస్తుండగా ప్రభ వాళ్ళ పట్ల మీ ప్రేమ జాలి దయా కనికరమ కృప చూపించి తండ్రి ఆ కలవరిశీల్లో మీరు పొందిన గామి ద్వారా స్వస్థపరచండి ఎంతో మంది సేవకులు మీ అందరు నిద్రించినారు ఆ సంగములకు లేవ నాయన సంగములకు కాపలను లేవనెత్తండి వాళ్ళ కుటుంబాలకి మీరే ఆదరణ దయచేయండి ప్రభా భార్యను భర్తలను పిల్లలను తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళకి మీరే తల్లి తండ్రి తోడునండి ప్రభా నాయన తండ్రి అవును ప్రభా నాయన నాయన ఇప్పుడే నాయన మనుషులంతా చాలా బ్రష్ త్వంలో ఉన్నారు ఇంకా ముందు ముందు రోజుల్లో ఆయన మనుషులు ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు ప్రభా కానీ మేము మాత్రం ప్రభా నైనా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ప్రభానైనా ప్రతిదీ పరిశీలించి పరీక్షించే ముందుకు పోవాలా ప్రభ అది కేవలం నీ వాక్యమే ప్రభ ఆ వాక్యం లేకపోతే నాయన ఏదొక చోట దుష్టుడు చిక్కబెడతాడు ప్రభ మమ్మల్ని సులువుగా నాయన వాడు పాపంలోకి లాక్కేస్తాడు కాబట్టి ప్రతి విషయంలో ప్రభ నాయన మీ ఇచ్చిన జ్ఞానము మీరిచ్చిన వివేచన మీరిచ్చిన పరిశుద్ధాత్మాభిషేకము నాయన మీరిచ్చిన కృపావరములు ప్రతిదీ ప్రభ నాయన తండ్రి మేము చాలా జాగ్రత్తగా ఉండాలా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కానీ ఎవరితో అయినా కానీ ప్రభా సేవలో కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ ప్రభ ఎందుకంటే దుష్టుడు ప్రభానైనా వాడు మా ఎదుటినే ఉన్నాడు ప్రభ వాడు ఎప్పుడు సర్పంలాగా కాటేద్దామని కాబట్టి వాడికి చోటు ఇవ్వకుండా ప్రభానైనా వాడినే మేము నాయన మా పాదాలతో అనగదొక్కాల వాడిని వాడి సామ్రాజ్యాన్ని ప్రభానైనా కేవలం ప్రభా ఆ పాదాలంటే అది మీ పాదాలే ప్రభా మీరు ఉంటే మీ పాదాలతోనే అది అనగదొక్కగలము మీరు సర్పంలోన తేళ్లను అన్నిటినీ అనగదొక్కిండ్రు ప్రభానాయన కాబట్టి ఆ అధికారము ఆ శక్తి కూడా నాకు దయచేయి ప్రభానాయన మేము ముందుకు వెళ్ళాలా ఎలాంటి నాయన అనుమానించకుండా ఎలాగ ఎక్కడ ఈ లోకమా కోపం కానీ ద్వేషము కానీ మా హృదయం ఎక్కడ కఠిన పరచుకోకుండా ప్రభా ప్రేమ కలిగి ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ప్రతి ఒక్కరిని క్షమించి కణికిరించి కృప చూపించి బుద్ధి లేని ఉంటే బుద్ధి చెప్పి నాయన తండ్రి అక్రమంగా నడుచుకునే వాళ్ళకి ప్రభా నాయన నాయన మీరు నాయన గద్దించినట్టు మేము కూడా గద్దించాలా ప్రతిదీ ప్రభావైనా మీరు ఎట్లా నాయన చేస్తారో అదే రీతిగా మేము ముందుకు పోయి నేను మీ చిత్తం నరిగించేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని నేను నీకే స్థుత్రు స్తోత్రంలో చెల్లిస్తూ నజరేడైన ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ చేద్దాము పరిశుద్ధుడ ప్రేమ గలతే వచ్చేవం గల తండ్రి ఈ సయా నీకు వందనాలు ప్రభావ సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త నేనా మహోన్నత కృపాసక్తి సంపూర్ణ నిన్న నేడు ఏకరీతను మా ప్రియ పరలోక తండ్రి నీ పాదాలకు వందనాలు ప్రాభ మీకే వేలాది వందనాలు మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు ప్రాభ ఏ యోగత మమ్మల్ని ప్రాభ నా ప్రభావ సజీవలేఖలో ఉంచి ప్రాబ్ నేను నీ వాక్యం మీనుటకు నైనా మీ యొక్క స్వరం మీనుటకు మీరు ఇచ్చిన గొప్ప ధనతను బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగంలో మీకే చెల్లిస్తున్నాం ప్రభావ తండ్రి మధ్యాహ్నం కవి మీరు మాట్లాడారు ప్రభావ నా తండ్రి మీరు విలువైన బహుమతులు మాకు అనుగ్రహించినారు ప్రాభ నా తండ్రి నా తండ్రిని ఆయన అది ఉపయోగించి ప్రభావ లేకులను తట్టుకు మేము తీసుకొని రావాల ప్రాభ రక్షణ మేము ఇవ్వాల ప్రభావ మీరు ఇచ్చి గొప్ప మేము పొందుకోవాల ప్రభావం మీరు ఇచ్చి గొప్ప మేము పొందుకోవాల ప్రాభ ఆ రోజు నా తండ్రిని ఆయన యొక్క దేవాలయం ముందన్న ప్రభ ఆ యొక్క కుంటి వ్యక్తి కూడా ప్రభ కుంటి కాలు వ్యక్తి కూడా ప్రభ ఆయన ఈ శరీరమైనవే అడిగిండు ప్రభ కానీ తండ్రి మీరు ఆత్మ ద్వారా గొప్ప కార్యం చేసినారు ప్రభావ మీరు గొప్పగా నైనా ఆ మీ ఆత్మ కలిగినాడు కాబట్టి నైనా అతని దగ్గర బంగారం లేదు వజ్రాలు లేవు కానీ ప్రభ అంతకంటే నైనా వాటికి సమత్కమైన గొప్ప కార్యం అక్కడ చేసినాడు ప్రభా నా తండ్రి అవును తండ్రి మీరు వాటికంటే గొప్ప వాళ్ళ ప్రభావం మీరు బంగారం వజ్రాల కన్నా గొప్ప వాళ్ళ ప్రభావం అయినా మీ ఆత్మశక్తి అంటే వాటి ఇంటికి రని ప్రభావం మేము ఎంతకన్నా గొంతుగానో గొప్పవాళ్ళం నా తండ్రి ఈ లోకంలో వజ్రాలు మా బంగారం అన్నీ కాల్చివేయబడితే పోతాయి ప్రభా కానీ మీరు ప్రభావ మమ్మల్ని ఎల్లప్పుడూ నైనా జీవింపజేస్తారు ఎల్లప్పుడూ తండ్రి గొప్ప కార్యాలు జరిగిస్తారు ప్రభావ నా తండ్రి మిమ్మల్ని మేము కోరుకుని మిమ్మల్ని కలిగి ఉండాలా ప్రభు నా తండ్రి ఏ విషయంలో కూడా పడిపోకుండా తండ్రి ఏ విషయంలో భయపడకుండా ప్రభావ నేను ముందుకు సాగాల మీ కొరకే విలువలైన అర్పణలు తీసుకొని రావాలా మీరు ఇచ్చి విలువైన బహుమతులు మేము పొందుకోవాలా ప్రభావ ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా జీవించడానికి వీలలేదు ప్రభావ ఇక్కడ ఉపాధికి చిక్కబడ్డానికి వీలలేదు ప్రభావ ఈ లోకపు ఆశలకు ఈ లోకపు ధనం కొరకు మేము పాకులా దానికి వీలేదు ప్రభావ అంతకంటే గొప్ప తండ్రి మీ యొక్క ఆత్మాభిషేకం మాకు దయచేయండి ప్రభావ మిమ్మల్ని కలిగి నా తండ్రి నైనా పరిశుద్ధత కలిగి మేము జీవించడంకు సహాయం దయచేయండి ప్రభావ ఎస్ఐఎ మీకే వేలాది వందనాలు తండ్రి మీకే కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు ప్రభావ నా తండ్రి నైనా ఎంత గొప్ప ఉన్న తండ్రి వాక్యం మాకు అనుగ్రహించినందుకే నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నేను అయినా మధ్యాహ్నం తన సమయంలో ప్రభా జరీగా తండ్రి ఆయన వైరస్ బాధితులను బట్టి నేను వ్యాక్సిన్ బాధితులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా వారందరినీ మీరు స్వస్థపరచండి తండ్రి ఆయన వ్యాక్సిన్ తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితుల నుంచి నేను మీరు విడుదల కల్పించినారు ప్రభా మీకు వందనాలు తండ్రి ఇంకా ఎవరైతే తండ్రి వైరస్ బరణ పడుతున్నారు వారందరినీ స్వస్థపరచండి ఐసీలు వెంటిలేటర్లు ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండినైనా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభావం అయినా చనిపోయిన వారి మీరు ఆదరించండి నాయన మీరే ఓదార్పు దచ్చండి ప్రభావ ప్రతి ఒక్కరిని మీ రక్షణ మార్గాన్ని నడిపించండి తండ్రి నా ప్రభావం ఇంకా రాబోయే దినాలు బలు భయంకరమైనవి కాబట్టి ప్రభు ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరు యొక్క జ్ఞానం దేండి ప్రభు అయినా మీ మార్గంలో ఉంటేనే ప్రభావం వాటన్నింటించి మేము తప్పించుకోగలుగుతాం ప్రభావ నా తండ్రి లేకపోతే ప్రభావం అయినా తేళ్లకు ఆ సర్పాలకు నా తను మేము లంగితమే పడిపోతాము వాటి కాటుకు మేము గురైన మరణిస్తాం ప్రభా తను అడిగి ఉండడానికి వీళ్ళదు ప్రభావ అయినా ఇంకా ప్రభావ ప్రకటనా ప్రతి ఒక్క వాక్యము నా తండ్రి అయినా మీ యొక్క ప్రవచనాలు నెరవేరాల్సింది ప్రభా అవి బహుభయంకరమైనవి ప్రభావ ఎన్ని వ్యాక్సిన్లను కనిపెట్టినా ఎంత ఏం చేసినా ప్రభా అన్నింటినీ తప్పించుకోలేం ప్రాభ మీ కేవలం మిమ్మల్ని కలుగు ఉంటేనే మేము తప్పించుకోగలుగుతాం ప్రభా జ్ఞానం ప్రభావ ప్రతి ఒక్కరికి కలుగును గాక వేసుకొనిస్తున్నాం మిమ్మల్ని ప్రతి ఒక్కరికి రావాలో ప్రభా జ్ఞానం ప్రభావ నా తండ్రి ప్రతి ఒక్కరి మీ తట్టు తిరగాల ప్రభావ శాశ్వతం కాదని ప్రతి ఒక్కరు తెలుసుకొని తండ్రి నేను మీ యొక్క నామ మీ యొక్క నామంలో బాప్తి పొందుకోవాల ప్రభావ మీరు ఇచ్చి విలువైన బహుమతులు పొందుకోవల ప్రభావ మీరే సహాయం దయచేయండి ప్రభావం ఆత్మీయతలు ఇప్పటి తండ్రి అయినా ఈవైనా తల్లి గ్రూప్ లో ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరికి మీరే తోడుకుండా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభావం అభిషేకించి వాడుకోండి ప్రభావ మీ సేవల ప్రభు వారు వెళ్ళి ప్రతి చోట మీరే తోడుకుండండి శాంతి సమాధానం దయచేయండి ప్రభావ కుటుంబాల అవసరతలు తీసి వాళ్ళకి ఇవ్వండి ప్రభు అదే రీతిగా తండ్రి వారు సమస్త విధమైన కీడు నుంచి నైనా సమస్తమైన తెగుల నుంచి వ్యాక్సిన్ల నుంచి నైనా అపాయాల నుంచి కాచి కాపాడి మీ సాక్షులుగా పత్తి చోట నిలబెట్టండి ప్రభావ అదే రీతిగా నైనా ఈ మధ్యాహ్నం మీ స్వరం వినిపించిన రవి ప్రజలను బట్టి నా కుటుంబంలో తండ్రి అయినా ఇంకా నా తండ్రి మీ యొక్క ఆత్మీయ మర్మాలు మరింతగా తెలుసుకోవాలా ప్రభావ గొప్ప స్వార్థ చే స్వార్థి గురిగా మారాలా ప్రభావ గొప్ప తండ్రి అనేకమైన విలువైన అర్పణాలు నీ కొరకై తీసుకుని రావాలా ప్రభావ మీరు నడిపించండి తండ్రి నేను వారి తండ్రి మీరే శాంతి సమాధానం కలిగజేయండి ప్రభావ వారి బిడ్డల రక్షణలకు మన తండ్రి వాళ్ళంత కుటుంబవంతా సేవకులుగా మారాలా ప్రాభ నాయన మీకు సాక్షిగా నిలబడాలా ప్రాభ నన్న మీరే వారికి కృపను దయచేయండి నా తండ్రి వాళ్ళు వాళ్ళు వెళ్ళే ప్రతి చోట మీరే తోడుకుండండి ప్రభావ యాపవాదికి లొంగిపోకుండా ప్రాభ యాపవాదికి చిక్కబడకుండా నా తండ్రి మీ వాక్యానుసారం జీవించే కృపను దయచేయండి ప్రభా వారికి కావాల్సిన ప్రతి అవసరం ప్రతి ఒక్క శ్రమ నుంచి విడుదల దయచేయండి మంచిగా పనుల్లో మీరే తోడైనా మీరే కాచి కాపాడండి దేవ ఇదో నా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావం ఈ స్వరం ఇంటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధ ప్రార్థిస్తున్నాను తండ్రి మన ప్రభుయేసు కృప సమాధానం నడిపింపు మనకు వైరస్ బాధితులకి కేవిపిఎం కృపలు ప్రతి బ్రదర్స్ ఇస్తారు అందరికీ ఆరాధనలో పాల్గొందిన బ్రదర్స్ సంఘానికి సదాకాలం తోడైన ఆమెన్ బ్రదర్ ప్రెసిరా praise lord amen praise lord sir thank you praise lord brother okay sir praise lord praise lord praise lord